వీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాత్రి బ్రహ్మణ్ బ్రహ్మణస్పత ఆన శృణన్ మోతిభీల సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపకాం వందే గురుంపరా సహనామూ సహనౌ పునన్ూర్యంకరవాదై ధీతనస్టు మావిత్వహైా ప్రాణోహి భూత భాష్యం ప్రాణం దేవా అను ప్రాణంతీుతస్మాదిత్యా దేవతలు మనుష్యులు పశువులు ఇవన్నీ కూడా ఆ ప్రాణమును అంటే సూత్రాత్మను అనుసరించి మాత్రమే ఇవన్నీ జీవిస్తూ ఉన్నాయి ప్రాణంతి అంటే వివిధ చేష్టలను చేయుచున్నవి తమ తమ క్రియలను అని చెప్పాం ఎందుకని వయస్సు దానికి అధ్యాత్మ మీనింగ్ కూడా చెప్పాం ఇంద్రియములన్నీ కూడా అంటే కన్నుముక్కు మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ సూత్రాత్మ యొక్క అనుగ్రహము చేతనే పని చేయించున్నది అని ఆ సంగతి కూడా మనం ఉన్నాం తత్కస్మాదిహ దానికి అలాగంటి పరిస్థితి ఉండటానికి ఏదైనా ఒక విశిష్టమైన హేతువు ఉన్నదా అంటే ఉన్నది ఏమిటా హేతువు ప్రాణోహి భూతానాం ఆయు ఈ ప్రాణులు ఉన్నాయే భూతములు ఉన్నాయి భూతములు అంటే భవంతీతి భూతాన్ని అలా ఉనికిని కలిగి ఉన్నాయి అంటే జీవిస్తూ ఉన్నాయి ఈ సకల ప్రాణులు వీటి యొక్క ఆయువు అంటే వీటి యొక్క ఉనికి వీటి ఎగ్జిస్టెన్సు ఆ ప్రాణదేవతయే ఇది ఎలాగంటే ఇంకో ఈ దీపాలు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లు ఉన్నాయే వీటి ఆయుర్దాయము లేకపోతే వీటి యొక్క ఉనికి వీటి జీవనము తెలుగులో చెప్పాలంటే వీటి బ్రతుకు ఎలక్ట్రిసిటీ మాత్రమే దట్ ఈస్ హౌస్ వీటి బ్రతుకు కేవలం అలాగే సకల ప్రాణుల యొక్క బ్రతుకు సూత్రాత్మ మాత్రమే ఆ సూత్రాత్మ ఎందే ఇవన్నీ తమ బ్రతుకును తెల్లవారుస్తున్నాయి అనర్థం ప్రాణోహి భూతానాం ఆయు అంటే భాష్యకారులు ప్రాణ హీ యస్మాత్ భూతానాం ప్రాణినాం ఆయు జీవనం ఆయు అంటే లైఫ్ స్పాన్ అని కాదు బ్రతుకు దట్ ఈస్ ది కరెక్ట్ వర్డ్ హీ యస్మాత్ ప్రాణోహి అని కదా హీ ఎందువలనగా సో అంటే ప్రాణం దేవాలు ప్రాణంతి అని చెప్పడానికి హేతు ఏమంటే ఆయనకు అస్మాత్ అనే ప్రశ్నని లేవనెత్తారు అక్కడ హీ అస్మాత్ ఎందువలన అనగా ప్రాణహ ఆ సూత్రాత్మయే అంటే సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఆ క్రియాశక్తి స్వరూపమైన ఆ పరమేశ్వరుడే పరమేశ్వరుని యొక్క ఒకనొక ఆస్పెక్ట్ క్రియాశక్తి ఏమండి భూమి అలా గిరగిరా తిరిగేస్తూ సూర్యుడి చుట్టూ తిరిగేస్తోంది జూపిటరు ఊహ చేయగలరా మీరు జూపిటరు ఈ భూమికి యాభై వేల భూములో వెయ్యి లక్షల భూములో ఆ జూపిటర్లో పట్టేస్తాయి అంత జూపిటరు అలా మహావేగంగా తిరిగేస్తూ సూర్యుడి చుట్టూ తిరిగేస్తుంది మీరు బండరాజు ఇక్కడి నుంచి అక్కడికి పెట్టాలంటే మోళ్ళంత ఎనర్జీ పడుతుంది అలాంటి జూపిటరు అలా మహావేగంగా తిరిగేస్తుంది ఆ తిరగడంలో మళ్ళీ లాజిక్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి ఇదంతా క్రియ ఆటము తీసుకుంటే ఒక ఎలక్ట్రాన్కి మరో ఎలక్ట్రాన్కి మధ్య నుండే రిపల్సివ్ ఫోర్సు కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ బరువును ఎత్తగలిగినంత ఫోర్స్ ఉందని వాళ్ళు వర్ణిస్తారు సో ఈ విధంగా అటాలిక్ లెవెల్లో ఉండే ఫోర్సెస్ చూసినా కూడా అవి మైండ్ బాగ్లింగ్ ఫోర్సెస్ గెలాక్సీస్ లెవెల్లో ఫోర్సెస్ చూస్తే కూడా అంతే తెల్లవారితే సకల ప్రాణులు ఎంత హడావిడిగా పనిచేసేస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా ఆ డైనమిజం కనపడుతుంది ఆ డైనమిజం ఎక్కడి నుంచి వచ్చింది ప్రతి ప్రాణి ఎందు డైనమిజం ఉందా ఈ ఎలక్ట్రిసిటీలో పనిచేసి ఇవన్నీ ప్రతిదానికి ఇట్స్ ఓన్ పవర్ ఉందా ఏమన్నానా ఇవన్నీ ఒకే నెట్వర్క్లో కలిసి ఉన్నాయి కాబట్టి పనిచేస్తున్నాయి అలాగే ఈ సమస్త ప్రాణులు కూడా ఆ సూత్రాత్మయందు ఫిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి సూత్రాత్మలో గ్రుప్సబడి ఉన్నాయి కాబట్టి దే ఆర్ వర్క్ సో వీటి బ్రతుకంతా కలిపి ఇండివిజువల్గా ఏమీ లేదు ఆ సూత్రాత్మయే ప్రాణోహి భూతనామాయు యావధ్యస్మిన్ శరీరే ప్రాణో వసతి తావదే వాయు శ్రుత్యంతరాత్ అని కౌశీతకీశ్రుతి కౌశీతక్యుపనిషత్తు నుంచి కోట్ చేస్తున్నారా అంచేతనే శంకరుడు భాష్యం రాయకపోయినా కౌశీతక్యుపనిషత్తు స్టాండర్డ్ ఉపనిషత్తుగా పరిగణింపబడుతుంది ఎందుకంటే ఆయన కోట్ చేస్తారు అంతేకాకుండా బ్రహ్మసూత్రాల్లో ప్రాకర్దనాధికరణము అని ఒక అధికరణం అవటం ఒక సెక్షణ అది కౌతిశక్య ఉపనిషత్తు యొక్క నిర్ నిరూపణ దాంట్లో ప్రాణోపాసన చాలా బాగా చెప్పారు ఈ సర్వ జగద్వ్యాపకమైన ఆ డైనమిక్ ఫోర్స్ అది ఈశ్వరుని యొక్క ఒక యాస్పెక్ట్ దానికి ప్రాణము అని పేరు సో అంటే ఆ యాస్పెక్ట్లో మీరు ఈశ్వరుణ్ణి దర్శించినట్లయితే ఆ ఈశ్వరుడికి ప్రాణ అని పేరు ఆయనకే సూత్రాత్మ అని పేరు ఆ ప్రాణ ఆ ప్రాణోపాసన చాలా ప్రధానమైన ఉపాసనల్లో ఒకటి దాన్ని కౌశీతకిలో బాగా విస్తారంగా అందంగా నిరూపించారు అంచేతనే ఆయన టక్కుమని కౌశీతకి నుంచి పోటీ చేస్తున్నారు సో ఈ శరీరంలో ఆ ప్రాణం ఉన్నంత వరకే ఆయుర్దాయము దీన్ని మామూలుగా లోకంలో చెప్పుకునేట్లు అర్థం చెప్పడం కాదు దానికి దానికి ఇది ఉడితే లోక నాముడి కాదు ఎవరండి ప్రాణం అంత బతుకుంటాడు లేకపోతే ప్రాణం పోతే వీడు పడిపోతాడు అలాంటి మీనింగ్ కాదు అక్కడ సో యావధ్యశ్విని శరీరే ప్రాణోవసతి అంటే దట్ ఇన్ఫినిట్ యూనివర్సల్ పవర్ ఆ సూత్రాత్మ ఈ శరీరమునందు ప్రకటమైనంత కాలమే తాపదేవ ఆయువు అంతవరకే దానికి బ్రతుకు అని అర్థం దానికి కాబట్టి ఈ దేహము పనిచేస్తుంది అంటే ఆ సూత్రాత్మ యొక్క అనుగ్రహం చేత పనిచేస్తుంది దట్ ఈజ్ వాట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దేహము పిండం దగ్గర కొంత ఐసోలేషనిజం ఉన్నా ఐసోలేటెడ్గా పిండం భాషించినా ప్రాణము ఐసోలేటెడ్గా భాషించటానికి హేతువు ఏమీ లేదు తస్మాత్ సర్వ తర్వాత వాక్యం అందాము స్మాయముచ్యత సర్వాయముచ్య భాష్యస్మాత్ సర్వాయం సర్వామాయస్ సర్వాయ సర్వాయరే సర్వాయుతే ప్రాణాపగ మరణప్రసిద్ధే తస్మాత్ ఆ కారణం చేతనే ఆ సూత్రాత్మకి సర్వాయుషం అని పేరు సర్వాయుషముచ్యతే ఆ సూత్రాత్మని సర్వాయుష అని పెద్దలు అని శృతి చెప్తాడు ఏమిటండి ఈ సర్వాయుషం అంటే సర్వాం ఆయు సర్వాయు సమస్త ప్రాణుల యొక్క బ్రతుకు ఆయు అంటే జీవనము లైఫ్ స్పాన్ కాదు బ్రతుకు అంటే ప్రాణధారణము జీవనము అంటే ప్రాణధారణము బ్రతుకు అది ఆ సూత్రాత్మయే అంచేతనే ఆ సూత్రాత్మకి సర్వాయు అని పేరు సర్వాయు అన్న సర్వాయుషం అన్నా ఒకటి సర్వాయు అనే మీదనే స్వార్థంలో కప్రచయం ఏదో వచ్చి అది సర్వాయుషం అవుతుంది కప్రచయం కాదు అప్రత్యయం సో సర్వాయుషం అవుతుంది భూతర్వణం డి సేవి సో ఇచ్చుచి చేతే అంచేతనే ఈ సూత్రాత్మని సూత్రాత్మని సర్వాయుషం అని వర్ణిస్తున్నారు మహాత్మలు తర్వాత ప్రాణాపగమే మరణప్రసిద్ధే ఆ సూత్రాత్మ యొక్క రిఫ్లక్షన్ ఈ దేహంలో ఉన్నంతసేపే ఈ దేహమునకు బ్రతుకు ఉన్నది ఎప్పుడైతే ప్రాణ అపగమే ఆ సూత్రాత్మ రిఫ్లక్షన్ వెనక్కి లాగబడుతుందో వెన్ ఇట్ ఈస్ మరణ ప్రసిద్ధే ఈ దేహము శిథిలమైపోతుంది పంచత్వాన్ని అది పంచభూతాల్లో కలిసిపోతుంది విషయం కూడా మనకి లోకంలో ప్రసిద్ధంగానే ఉన్నది అదే అంటారా ప్రసిద్ధం హి లోకే సర్వాయుష్వం ప్రాణస్ సో ప్రాణము సర్వా ప్రాణ ప్రాణదేవత అంటే ప్రాణదేవత ఉంటారు సూత్రాత్మ ఆ సూత్రాత్మ సర్వాయువు అనే విషయం లోకంలో ప్రసిద్ధంగానే ఉన్నది ఎవరైనా కొంతమంది అజ్ఞానం చేత ఈ దేహంలో భాషించేటువంటి ప్రాణశక్తి తమ స్వంతం అని అనుకుంటే అనుకోవచ్చు నా మూలంగా చేయగలుగుతోంది నా మూలంగా కాళ్ళు నడుస్తున్నాయి అని వాడు అనుకోవచ్చు వీడి మూలంగా నడుస్తున్నాయా కాళ్ళు కాళ్ళు నడవడం ప్రారంభించిన కొంతకాలానికి వీడి నేను వచ్చింది కదండి పుట్టి కాళ్ళుకు నడవడం ప్రారంభిస్తే ఆఫ్టర్ ఎ వైల్డ్ నేను నడుస్తున్నాను అనే ఐడియా వీడికి వచ్చింది నేను నేను అనే పదాన్ని నేర్చుకున్న తర్వాత నేను నడుస్తున్నాను అనే ఆలోచన వచ్చింది అంతవరకు వీడు నడిచేడే కానీ నేను నడుస్తున్నానని అనుకోలేదు అప్పుడు నడిచింది ఎవరు ఆ ప్రాణదేవత నడిచింది శిశువు రూపంగా సో వీడు వీడు నిద్రపోతూ ఉంటాడు ఆ దేహ వ్యవహారమంతా నడిపిస్తున్నదెవరు ఆ ప్రాణదేవతయే కాబట్టి లోకంలో వివేకవంతులకు ఈ సత్యం తెలుసు ఎలాగంటే ఈ ప్రాణదేవతయే ఆ సూత్రాత్మయే సర్వప్రాణుల యొక్క జీవన రూపంగా లోకంలో భాషిస్తుంది अत अस्म बाहिया असाधारणा अन्नमदत्मन अपक्रम्य अपक्रम्य अंतसाधारण प्राणमयत्मा ब्रह्म उपासते ये लपस అత ఇందువలన ఏ బ్రహ్మ ఉపాసతే ఎవరైతే ఆ బ్రహ్మను నిరతిశయ తత్వమును ఉపాసన చేస్తారో ఏమిటా బ్రహ్మది ప్రాణమయం ఆత్మానం బ్రహ్మ ఆ ప్రాణమయ స్వరూపమున్నదే అంటే ఏ ప్రాణశక్తి వల్ల చేతులు పనిచేస్తున్నాయి కాళ్ళు పనిచేస్తున్నాయి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ప్రతి సెల్ పనిచేస్తుందో అది ఆ ప్రాణశక్తి అదే ఆత్మ అదే స్వరూపంగా స్వీకరిస్తున్నాం ఎప్పుడైతే స్వరూపంగా స్వీకరిస్తామో అప్పుడు ఆత్మశబ్ద ప్రయోగం చేస్తాం సో సో ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు బ్యాంకర్ ఆత్మ ఏమిటి డబ్బు డబ్బు పడ ఆత్మ వడ్డీ వ్యాపారస్తుడికి రూపాయిలో లెక్కబెట్టడమే అతను నేను చూశాను దట్ ఈస్ దేర్ ఆత్మ సో అలాగా సో ఈ మీరు ప్రాణదృష్ట్యా ఆత్మ ఏమిటి నా ఆత్మేమిటి నేను ఒక ప్రాణిని నా ఆత్మ ఏమిటి ప్రాణ సో ఆ ప్రాణమయ ఆత్మ ఈ ప్రాణమయ ఆత్మ ఏదైతే ఉన్నదో అంటే ప్రాణమయ స్వరూపము ఇది పరిచ్ఛిన్నమైన నేను కాదు అంచేతనే పరిచ్ఛన్నమైన నేనైతే బాహ్యము నుండుండే వాయువుతోటి సంబంధం లేకుండా ఈ నేను ఎంతసేపు నిలబడగలదు కాబట్టి పరిచ్ఛిన్నమైనది కాదు ఇట్ కెనాట్ బీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది హోల్ యూ కెన్ సీ దాట్ దేర్ ఈ ప్రాణమయ ఆత్మ ఇది నేను అనే స్మాల్ లిటిల్ ఈగో కాదు మరి వాట్ ఇట్ ఈస్ బ్రహ్మ సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఏ ప్రాణదేవత ఆ ప్రాణదేవత దే ఏ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించిందో ఆ పరమేశ్వరుడు ఆ బ్రహ్మే ఇక్కడ భాషిస్తుంది బిందువునందు సింధువు భాషిస్తుంది అని ఉపాసన చేస్తాడు మరి ఇక్కడ అంటే ఇది దేహం అంటే మరి అదే దాని నుంచే అన్నము అంటే అన్నరసమయమైనది సో జడ దేహము బాహ్యము గ్రాస్ దృష్టితో కనపడుతుంది మీరు ప్రాణాన్ని దర్శించాలంటే ఇలా కంటితో చూస్తే ప్రాణం కనపడుతుందా కనపడదు ప్రాణాన్ని దర్శించాలంటే కళ్ళు మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని దర్శిస్తూ ఉంటే అప్పుడు ప్రాణాన్ని మీరు యు కెన్ ఫీల్ ది లైఫ్ దేహాన్ని చూస్తుంటే కాళ్ళు చేతులు చూస్తుంటే ఈ లవ్ లైఫ్ హౌ యూ కెన్ ఫీల్ సో ఈ బాహ్యము తర్వాత అసాధారణము అంటే దేహము అంటే ఇట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ సో ఇట్ ఈస్ యునిక్ టు మై సెల్ఫ్ ఒక పర్టికులర్ ఈగోకి ఈ దేహము యునీక్ అంచేతనే ఈగోలో జెండర్ కలిసి ఉంటుంది ఐ ఆమ్ మేల్ ఐ ఆమ్ ఫిమేల్ నేను అందంగా ఉన్నాను నేను అగ్రిగా ఉన్నాను ఇవన్నీ కూడా ఈగోలో భాగంగా ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ ఈగోకి సంబంధించి యునీక్గా ఉండే దేహదృష్టి నుంచి మనస్సుని మరల్చాలి ఆ నుండి ఆ నుండి అన్నమయ స్వరూపం నుండి అపక్రమ్య షిఫ్ట్ ది ఫోకస్ ఆఫ్ అ దాని నుంచి అటెన్షన్ తీసుకువెళ్ళాలి ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంత లోపలికి తీసుకువెళ్ళాలి ఎప్పుడైతే మీరు ఈ అన్నమయ్య ఆత్మ నుంచి అటెన్షన్ అపక్రమం పక్కకి తప్పించారో అప్పుడు వెంటనే ఏమవుతుంది అంతహ లోపల భాషించేటువంటి ఆ ప్రాణము అదే అసాధారణం అది ఇట్ ఈజ్ నాట్ యునీక్ టు దట్ స్మాల్ లిటిల్ ఈగో నావు బై ది టైం మీరు దేహాన్నించి ఎప్పుడైతే ఫోకస్ మార్చారో ఆ స్మాల్ లిటిల్ ఈగో ఇట్ విల్ బి లెఫ్ట్ బిహైండ్ ఇట్ ఈస్ ఫాల్స్ అండ్ ఇట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ నావు యు ఆర్ వన్ విత్ దట్ యూనివర్సల్ ప్రాణ సాధారణం ప్రాణమయం ఆత్మానం సో నౌ యూఆర్ రిలేటింగ్ టు ఎప్పుడైతే అలా భావన చేస్తున్నారో మీరు ప్రాణదేవతతో రిలేట్ అయిపోతున్నారు ఆ ప్రాణదేవత ఇట్ ఈస్ నాట్ ఫిక్స్ ఇట్ ఈస్ నాట్ యూనీక్ టు దిస్ బాడీ ఇట్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ఫ్యాక్ట్ ఎలాగైతే వివిధ తరంగములు ఒకే బ్యాక్గ్రౌండ్లో నీరు అనే బ్యాక్గ్రౌండ్లో పుడుతున్నాయి గిడ్డుతున్నాయో అదేవిధంగా వన్ ఓషన్ ఆఫ్ లైఫ్ ప్రాణ ప్రాణదేవత సర్వ జగత్తుని వ్యాపించి ఉన్నటువంటి ప్రాణదేవత ఎందు ఈ ప్రాణులు అలా పుడుతున్నాయి గిడుతున్నాయి కాబట్టి దెర్ ఆర్ నాట్ మెనీ లైఫ్ ఫామ్స్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఓషన్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్ దట్ వన్ నాన్ డ్యూయల్ కామన్ రియల్ ఓషన్ ఆఫ్ లైఫ్ ఆల్ ది లైఫ్ ఫార్మ్స్ ఆర్ అపిరింగ్ అండ్ డిసపీయర్ దట్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ సో ఆ ప్రాణమయ ఆత్మ ఏదైతే కలదో దాని మీదకి మనస్సును మర్చి అక్కడ ఫోకస్ చేసి అది ఏ బ్రహ్మ అని ఎవళ్ళైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఫలం అయితే ఆ ఉపాసనని శంకరులు యాక్ట్ అవుట్ చేస్తున్నారు అభినయం చేసి చూపిస్తున్నారు యాక్టింగ్ అనాహమిదం నేను ఈ దేహము కాదు నేను ఈ దేహము కాదు అని అలా యాక్టింగ్ అవుట్ అంటారు చూడండి అంటే ఒక డైరెక్ట్ స్పీచ్లో దాన్ని ప్రవేశపెట్టి ఒక వాక్యాన్ని నిర్మాణం చేసి చూపిస్తే మీకు ఆ ఉపాసన యొక్క స్వరూపం దృఢంగా మనస్సుకి వస్తుంది అందుకోసం ఆయన యాక్టింగ్ అవుట్ చేస్తున్నారు ఎలాగంటే అహమస్మి ప్రాణ సర్వభూతానామాత్మా ఆయు జీవన హేతుత్వా అలా ఉపాసన చేస్తారు ఎలాగంటే సో ఆ సకల సర్వప్రాణుల యొక్క జీవనమునకు హేతువుగా వాళ్ళ బ్రతువునకు కారణంగా ఉంటూ సర్వప్రాణుల యొక్క ప్రాణమయ ఆత్మరూపంగా ఉంటూ సర్వప్రాణులకు ఆయు సర్వాయు లేకపోతే సర్వాయుషం అని ఆ విధంగా దర్శింపబడుతూ ఉండేటువంటి ఏ ప్రాణ అంటే ఆ సూత్రాత్మ స్వ కలదో ఆ ప్రాణదేవత కలదో ఆ ప్రాణదేవత కంటే భిన్నంగా నేను లేను అహం ప్రాణ అస్మి నేను ఆ ప్రాణదేవతలో అంతర్భాగమై ఉన్నాను నేను అనే ఈగో మీకు భాషించినంత కాలము ఆ నేను ఆ ప్రాణదేవత ఎందు ఉదయించినటువంటి ఒక తరంగము వంటిది మాత్రమే క్రమంగా ఆ నేను అన్నది విలీనమైపోతుంది ఆ నేను అలా అలాగ దర్శిస్తుంటే విలీనమైపోతుంది విలీనమైపోతే ఏం మిగులుతుంది ప్రాణ మిగులుతుంది దాని అహం ప్రాణహ అస్మి నేను అట్టి ప్రాణదేవతను అలాగా ఉపాసన చేయాలి నేను ఈ ఉపాసన మెడిటేషన్లో కొంత ప్రవేశపెట్టి చేయిస్తూ ఉపనిషత్ పాఠం జరిగిన సందర్భంగా సో ఇలా ఉపాసన చేయమన్నారు అలా ఉపాసన చేశారనుకోండి అదే ఏ ప్రాణం బ్రహ్మోపాసతే సో అలా ఉపాసన చేస్తే ఏమిటండి ఉపయోగం అందాము ప్రాణోహి సర్వమేవత ఆయుర్యంతి అది వాళ్ళకి ఫలం ఏమంటే ప్రాణదేవతను ఉపాసన చేస్తే ఫలం ఏమిటి ఆ ప్రాణదేవత యొక్క అనుగ్రహం ప్రాణదేవత అనుగ్రహం కలిగితే లాభం ఏమిటి చెప్పండి ఆయుర్దాయం బాగుంటుంది ఆయనకి సర్వాయుషం అని పేరు కదా కాబట్టి వీళ్ళకి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుంది ఇప్పుడు కూడా మనకి శ్లోకం ఒకటి ఉంది భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే అని సో భూనాయకుడు అంటే ల్యాండ్లార్ట్ ఆయన్ని సేవ చేశారనుకోండి ఆయన నాలుగు కొంచాలు ఐదు కొంచాలు భూమి ఎప్పుడో ఇస్తాడు ఎప్పుడో ఆయన తల్లిదండ్రుని అన్నాడో ఎప్పుడో వీడికి దానం చేస్తాడు భూనాయకుడిని మీరు సేవ చేస్తే ధననాయకుణ్ణి అంటే వీళ్ళు బ్యాంకర్ని సేవ చేస్తే ఏం చేస్తాడో వెయ్యి రూపాయలు ఎప్పుడో సందర్భం చూసిస్తాయి అలాగే ప్రాణదేవతను ఉపాసన చేస్తే ఏమిస్తాడని ప్రాణదేవత ఇవ్వగలిగేదో ఇస్తుంది ప్రాణదేవత మీకేమిస్తుంది అంటే శరీరంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది తర్వాత ఆయుర్దాయాన్ని ఇస్తుంది అంతకంటే ఏమీ ఇవ్వలేదు మీకు లక్షలు లాటరీ రప్పించలేదు ఆయుర్దాయాన్ని ఇస్తుంది ఆయుర్దాయం ఖరీదు లక్షలండి అని మీరు తెలుసుకుంటే అది వేరే సంగతి కానీ ఆయుర్దాయాన్ని సుఖాన్ని ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది అదే ఇస్తుందంటే సో సర్వమేవత ఆయుర్యంతి భాష్యకారులు తే సర్వమేవ ఆయు అస్మిన్ లోకేయంతి సో వారు ఈ సర్వమైన పొందుతారు ఎక్కడ ఈ లోకంలో అంటే ఈ దేహంలో ఉండగా ఎంత ఆయుర్దాయం ఉండడం ధర్మమో అంతా పొందుతారు అంటే అర్థం ఏంటో తెలుసునా నాపమృత్యునామ్రియంతే ప్రా ప్రాప్తాదాయుష ఇత్యర్థ సో దేహము పుట్టినప్పుడు ఒక ఆయుర్దాయాన్ని తన ఎందు నింపుకునే అది పుడుతుంది ఒక శిశువు జన్మించాడు అంటే ఆ శిశువు యొక్క ప్రారంధాధీనంగా జన్మి దేహం కనుక ఆ ప్రారబ్ధ కర్మల యొక్క స్వరూపాన్ని బట్టి ఆ శిశువుకి కొంత ఆయుర్దాయం ఉంటుంది ఆయుర్దాయానికి ముందు ఆ శిశువు మరణించుట అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే ఒకప్పుడు ప్రారబ్ధాన్ని కూడా వైలేట్ చేసేటువంటి విల్ పవర్ ఒకటి ఉంటుంది వీడు ఆత్మహత్య చేసుకోవటము అలాంటి సందర్భంలో ఆత్మహత్య సందర్భం సో అటువంటి సందర్భంలో ఏమవుతుంది ప్రారబ్ధకర్మ ఇంకా పూర్తి కాకమునిపే ఈ విల్ పవర్ ఆ ప్రారంధ కర్మను న్యూట్రలైజ్ చేసి మృత్యువుని తీసుకొస్తుంది అలా వీడికి అవ్వదు దానికి అపమృత్యువు అని పేరు అపమృత్యునా నమ్రియంతే ఆ ప్రాణులు అపమృత్యువును పొందరు వాళ్ళకి ఆ ప్రారంభము ఎంత ఆయుర్దాయాన్ని నిర్ధారించినదో అంత ఆయుర్దాయం వాళ్ళు బతికేస్తారు అదే సర్వం ఆయు అంటే అర్థం సర్వశబ్దానికి అర్థం కొన్ని కోట్ల సంవత్సరాలు బతుకుతారని కాదు అయితే ఇన్ఫినిట్గా బతికేస్తారని కాదు ఇన్ని గివన్ కాంటెక్స్ట్ సర్వశబ్దానికి ఎంత అర్థమో అంతా వాళ్ళకి లభిస్తుంది అంటే అపమృత్యువు ఉండదు దాన్ని ఆయన వివరిస్తున్నారు శతం వర్షానీతి తు యుక్తం సర్వమాయు శృతి ప్రసిద్ధే చూడండి ఈనాడు మీరు అమెరికాలో సర్వమాయు అంటే అర్థం ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు అక్కడ ఆయుర్దాయం అలా ఉంటుంది నేను న్యూయార్క్ టైమ్స్ చూస్తూ ఉండి దాంట్లో ఆవిడ్ అన్నీ ఇంకా కంటితో చూడడం ప్రారంభిస్తే అన్నీ చూస్తాంగా ఓ పేజీ దాన్ని వదిలేస్తాం అందులో మనకేమో ఆబిచ్యూరి అంటే అది అమంగళం అనే అభిప్రాయం లేకపోతే ఇంకా అన్నీ చూస్తాం సో ఇక్కడిని ఇక్కడ ధీరులాల్ అంబానీ మరణించినప్పుడు అంబానీ ధీరులాల్ అంబానీ ఎవరో ఈ మధ్యన మరణించారు ధీరుభాయ్ అంబానీ ఎవరో అది అక్కడ న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది ఆబిచ్యూరి నేను అక్కడ చూశాను అలాగే సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఏమైనా పొలిటీషియన్ ఒక ఆయన ఆయన కులసగా ఉన్నారా తమిళనాడు సుబ్రహ్మణ్యం అని ఒక పెద్ద పొలిటీషియన్ ఒక ఆయన ఉండే ఆయన కూడా స్వర్గస్థులయ్యారు కదా అది నేను న్యూయార్క్ టైమ్స్ను చూశాను సో ఈ విధంగా గొప్ప గొప్ప వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళు వేస్తూ అక్కడ అమెరికన్స్ నేను ఆ ఏజెస్ చూస్తే అందరూ నైంటీ అబోవే అక్కడ లైఫ్ స్పాన్ ఎక్కువ ఇండియాకు వచ్చామనుకోండి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇస్ ది లైఫ్ స్పాన్ ఇప్పుడు ఇంకా ఎంతకుముందు పదేళ్ల క్రితం ఇరవై వైదిక కాలంలో వంద ఉండేది అంటే బీసీకి ముందు ఇక్కడ వేదములు బాగా విస్తారంగా వర్ధిల్లిన రోజుల్లో వంద ఉంది వంద దరిదాపుల్లో ఉంది అంచేతను సర్వమాయు అంటే శతం వర్షాన్ని ఇది తు చెప్తాం వందేళ్ళు అని అర్థం సర్వమాయుధి అంటే సర్వం అంటే నూట ఇరవై ఏడు నూట యాభై ఏడు అలా పెంచుకుంటూ పోవద్దు అవి ఎక్సెప్షనల్ కేసెస్ వందేళ్ళు ఖాయం శృతి ప్రసిద్ధే వేదంలో అలాగంటే ప్రసిద్ధి ఉన్నది శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతి టిష్ఠతి అని ప్రసిద్ధి ఉన్నారు వేదంలో అలాగంటే ఆశీర్వచనాలు అవి చేస్తూ ఉంటాను కాబట్టి ఆ బేసిస్ మీద సర్వమాయు అనే దానికి వందేళ్లను లెక్కేసుకోండి సో వంద ఏళ్ళు ఖచ్చితంగా వంద ఏళ్ళు ఉంటాడని ఏం కాదు మ్యాక్సిమం అంతవరకు ఉండొచ్చు ఎనీవేం కారణం రేణ్ణి ప్రాణదేవతను ఉపాసన చేస్తే వీరికి పూర్ణాయుర్దాయం ఎందుకు వచ్చేసేయాలి దానికి కారణం ఏమిటి అంటే మళ్ళీ ప్రాణోహి భూతానామాయ తస్మాత్ సర్వాయు ముచ్యత ఇది అదీ కారణం అది ఆ వాక్యం రెండుసార్లు రిపీట్ అయింది దానికి రెండు చోట్ల రెండు వేరువేరు కాంటెక్షన్లను ఆయన చూపించారు ఈ కారణం చేతను వాడు పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు ఏమిటా కారణము సమస్త ప్రాణులకు ఆయుర్దాయము లేక బ్రతుకు ఆ ప్రాణదేవతయే అగుట వలన ఆ ప్రాణదేవతకి సర్వాయుషం అనేటువంటి ప్రసిద్ధమైన సార్థక నామధేయం ఉండుట వలన దానిని ఆరాధించిన వాడికి ఆ ప్రాణదేవత అనుగ్రహం లభించి వాడు పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు దానికి ఒక జనరల్ రూల్ ఒకటి చెప్తున్నారు యో యద్గుణకం బ్రహ్మోపాస్తే సతద్గుణావతి ఇది विद्याफल प्राप्त हेत्वर्थ पुनर्वचन प्राणोहिदी चूँ प्राणोहि भूतानायु तस्मा सर्वायुष मुच्यते इध रूस सारि बोलो सारी चपा मिली चुपके सो विद्याफल प्राप्त हेत्थम उपाससन विद्यं उपाससन उपासन की फलमेमी पूर्णादाय ఆ ఫలమే ఆ ఉపాసనకి ఆ ఫలమే రావడానికి హేతు ఏమిటి అని చెప్పడం కోసం మళ్ళీ తస్మాత్ సర్వాయుషముచి జతే అనే మాట రిపీట్ అయింది అలా రిపీట్ అవడం యొక్క తాత్పర్యం ఏమిటంటే ఎవడు ఏ గుణము కలదిగా బ్రహ్మను ఉపాసన చేస్తాడో బ్రహ్మ అంటే ఎవడు ఏ గుణము కలదిగా ఉపాసన చేస్తాడో వాడికి ఆ గుణము లభించు సరస్వతి ప్రార్థన చేసి చదువుకుంటాడు తల్లి నిన్నుదలంచి పుస్తకము చేతంబట్టి తెన్ అని చదువుతాడు వాడికి విద్య లభిస్తుంది హనుమంతుడి ప్రార్థన చేసే ఓ హనుమాన్ నేను ఇదిగో గుంజీలో అవి చేస్తున్నాను బస్కీలో అవి నీవే అను అనుగ్రహించు అని హనుమంతుడికి దండం పెట్టి చేస్తారు సో ఆ విధంగా హనుమాన్ వ్యాయామశాలు వాళ్ళకి కండలో బాగా పెరుగుతాయి సో ఎవళ్ళు ఏ దేవతని లక్ష్మీదేవిని ఆరాధిస్తారు షాపు ఓపెన్ చేసినప్పుడు ఎవరిని ఆరాధిస్తారు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు మనం షాపుకి వెళ్ళినా ఆయన ఆ పూజ చేసుకుంటే కానీ మనకి సామాన్ ఇవ్వడు మన దగ్గర డబ్బులు తీసుకోడు తర్వాత మనం ఇచ్చింది పవల అయినా రూపాయినా ఇలా కళ్ళదద్దుకుని తీసుకుంటాడు అది లక్ష్మీ కింద సో షాప్ ఓనర్స్ బిజినెస్ పీపుల్ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు రూపాయలతో పూజలు చేస్తారు పుష్పాలతో పూజ పూజించబోతుంది రూపాయలతో పూజలు చేస్తారు సో ఎవడ సంస్కారం వాళ్ళది సో గర్భవతి అయిన తల్లి పుట్టబోయే శిశువుకి స్వెటర్లోవి అల్లుతో ఆ బాలకృష్ణుడిని భావన చేస్తుంది సో యో యద్గుణకం ఉపాస్తే బ్రహ్మం ఉపాస్తే కాబట్టి ఏ గుణంతో ఏ గుణము కలదిగా మీరు భావన చేసి ఆ ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తారో మీకు అట్టి ఫలమే లభిస్తుంది సహా తద్ గుణభాగ్ భవతి అంచేతనే ఉపాసన చేసేప్పుడు కాషస్ జస్ట్ బిట్ కాషన్ కాషని జడాన్ని ఉపాసన చేయకండి ఎందుకంటే మీరు జడమైపోతారు జడప్రాయులు అయిపోతారు జడమైపోరు జడప్రాయులు అయిపోతారు ఆల్రెడీ చిన్మయ స్వరూపులు మీరు మీరు చేతన స్వరూపులు జడాన్ని ఉపాసన చేయడం ప్రారంభించారనుకోండి జడమంటేమిటి దేహాన్నో దీన్ని ఉపాసన ఇదో రంగు వేసుకుంటూ ఉండడము అలంకారం చేసుకుంటూ ఉండడము ఏదో ఆ రకంగా ఉపాసన దీన్నే ఉపాసన చేస్తూ కూర్చున్నారనుకోండి పొద్దున్నే లేచాను అనుకోండి లేచిన వెంటనే షేవింగ్ ఏదో అరగంట ముప్పో గంట పట్టింది ఆ తర్వాత క్రీము ఆ తర్వాత వేడి నీళ్లు దాంట్లోనేమో టబ్బు ఆ టబ్బులో ఏదో వేసుకుని దాంట్లో అలాగ స్నానం అరగంట ఇలా గంట రెండు గంటలు దేహానికి సేవ చేసుకుంటూ గడిపేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్టు తర్వాత ఆఫీసు అంతా దేహ సేవ చేస్తే వీడు జడపురాయుడు అయిపోతుంది దీనికి తోడు కుక్కను పెంచుకుంటే ఇక దానికి సేవ చేస్తూ ఉంటుంది తర్వాత కారు కారు ఉపాసన చేస్తున్నాం ఆల్రెడీ మన జీవితంలో ఈ జడోపాసన అధికంగా ఉండనే ఉన్నది దాన్ని ఇంకా పెంచేసుకుంటే వీడు జడపురాయుడు అయిపోతాడు కాబట్టి చేతన స్వరూపమునందు నిష్టని కలిగి ఉండాలి జడమునందు ఎప్పుడూ నిష్టని కలిగి ఉండకూడదు కాబట్టి సో జడో ఇక్కడ ప్రాణదేవత యొక్క ఉపాసన ఇలా చేసుకుంటే ఇది ఫలము తర్వాత వాక్యమే అందము తస్షే ఏ శారీర ఆత్మా యూర్వ భాష్యం తూర్వ్యాం అన్నమయ్యా ఎరీరే అన్నమయే భవ శారీర ఆత్మా ఇంతకుముందు వీడు అన్నమయాన్ని పట్టుకుని బ్రహ్మనుకున్నాడు లేకపోతే అదే ఆత్మనుకున్నాడు అన్నమయం ఆత్మ కాదు ఎందుకంటే ఆ అన్నమయానికి ఇంకో ఆత్మ తస్య తస్య ఏష ఆత్మ తస్య పూర్వస్య ఎఫ్ పూర్వస్య పూర్వము నందు చెప్పిన కోశం ఏమిటి అన్నమయం సో పూర్వము చెప్పిన ఏ అన్నమయ కోశము దానికి ఇది ఆత్మ ఏష ఇది ప్రాణమయ ఎక్కడుందండి ఈ ప్రాణమయం శారీర ఈ శరీరమునందు అన్నమయ వికారమైన శరీరమునందే ప్రకటమవుతూ ఉన్నది శరీరే భవ అదే అన్నారు శంకరుడు తస్య పూర్వస్య అన్నమయస్య రెండు వాక్యాలు కలిపి అన్వయం ఆ పూర్వమునందు చెప్పు దీనికి ముందున్నటువంటి అన్నమయ కోశానికి ఏషేవ ఆత్మ ఈ ప్రాణదేవ ప్రాణమయమే దాని ఈ శారీర ఆత్మ శారీర అంటే శరీరే అన్నమయే భవ ఆ అన్నమయ శరీరమునందు ప్రకటమవుతూ ఉన్నటువంటి ఏ ప్రాణమయ దేవత ప్రాణదేవత కలదో అదే ఈ శరీరానికి ఆత్మ కాబట్టి శరీరానికి ఆత్మ మధ్య మాంసము ఎముకలు అవి కాదు ఆత్మ శరీరానికి శరీరానికి ఆత్మేమిటి ప్రాణము నెక్లెస్కి ఆత్మ ఏమిటి గోల్డ్ శరీరానికి ఆత్మ ప్రాణము అది గమనించాలి శరీరానికి ఆత్మ శరీరం కాదు నెక్లెస్కి ఆత్మ నెక్లెస్ కాదు ఆత్మ ఎప్పుడు సంథింగ్ ఎల్సి ఉంటుంది నామరూపాలకు ఆత్మ సంథింగ్ ఎల్సి ఉంటుంది సాధారణంగా జములు నామరూపములే ఆత్మగా స్వీకరిస్తారు అదే పెద్ద పొరపాటు కాబట్టి సో అదే ఆత్మ కహ ఏది ఆత్మ యహ ప్రాణమయ పూర్వస్యానుంది కదా ఆ ఏదండి ఆత్మ ఏదండి అంటే యహ ఏదైతే ప్రాణమయము చెప్పబడినదో ఏష ప్రాణమయ అదే దానికి ఆ శరీరమునందు అన్నమయానికి ఆత్మ తర్వాత తస్మాద్ణమయా అన్యోంతర ఆత్మా మనోమయ భాష్యం తస్మాద్స్మాది ఆదీ ఉత్ సో ఆయీ ప్రాణమయముకంటే తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ ఆ ప్రాణమయము కంటే అన్య విలక్షణ దానికంటే విలక్షణమైనది దానికంటే ఆన్ అంతర అంటే దానికంటే కూడా సూక్ష్మమైనది తర్వాత దానికే దానిని వ్యాపించి ఉండున్నది అంతర అంటే అర్థం ఇన్నర్ వడ్ యూ మీన్ బై లోపల ఉండడం అని కాదు ఇక్కడ దానికంటే సూక్ష్మమైనది దానిని వ్యాపించి ఉండున్నది దానికంటే అంతరతమము దానికంటే కూడా స్వరూపానికి దగ్గరగా ఉండేది అది ఇంకొక ఆత్మ కలదు దాని పేరే మనోమయ అన్యోంతర ఆత్మా మనోమయంతర ఆత్మా మనోమయ ఆ మనోమయము అది ఉండదు అంచేతనే చూడండి మీరు నిద్రపోతారు నిద్రపోతున్నా ప్రాణమయము అలా పనిచేస్తూనే ఉంటుంది దానికి కారణం ఏం చెప్పారంటే ఆ మనోమయము ఆ ప్రా ఒక చిన్న అంశం మనోమయం ఇంకా మిగిలి ఉంటుంది ఆ మనోమయం చిన్న స్మాల్ మనోమయ మిగిలి ఉంటుంది ఎందుకంటే ఈ ఇంద్రియాలన్నీ కర్మేంద్రియ సారీ జ్ఞానేంద్రియాలన్నీ వితుడు అయిపోయాయి మనస్సు లేదు బుద్ధి లేదు అహంకారం లేదు కాబట్టి ఇంతటి మనోమయం లేదు కానీ కర్మేంద్రియ ఇతర రక్తప్రసారము గుండె గాలి పీల్చుట మొదలైన క్రియాకలాపాన్నంత నడిపించటానికి సరిపడినంత ఓపిసరంత మనోమయం ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి మనోమయమే నడిపిస్తుంది ఇది ఎలాగంటే ఇప్పుడు నేను ఈ చెయ్యిల్లా అంటూ ఉంటాను పాఠం చెప్పేప్పుడు ఇలా అంటాను కదండి ఈ చెయ్యిల్లా అన్నప్పుడు ఈ బైసెప్స్ ట్రైసెప్సు ఈ ఫోర్ఆర్ము ఇదంతా కూడా అన్నమయం ఈ దీని లోపల ప్రాణశక్తి ఉంటేనే ఇల్లు చెయ్యిలా లేకపోతే ప్రాణశక్తి లేకుండా అంటామా కదా కాబట్టి దాని ఎందుకు ప్రాణశక్తి ఉండబట్టే చెయ్యిని ఊపడం జరిగింది అది ప్రాణమయం కానీ ఈ చెయ్యిని ఊపేనంటే దాని వెనకాల ఇచ్చ ఉండి ఊపేనా ఇచ్చ లేకుండా ఊపేనా ఇచ్చ ఉండబట్టే ఊపాను కదా మనో మనోమయం ఉండబట్టే ఈ చెయ్యి ఇలా ఊపాను అలా పాఠం చెప్తుంటే ఒక జెస్చర్ ఉంటుంది ఆ జెస్చర్ని ఆ చెయ్యి ఇలా చూపిస్తాము దాని వెనకాల ఒక ఇచ్చ ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది అది ఉండబట్టే ఇలా అంటాం ఇప్పుడు పూర్వకల కన్నాను ఇలా అంటాడు దగ్గరికి రానప్పుడు ఇలా అంటాడు సో ఇలా అన్నప్పుడు ఇలా అన్నప్పుడు ఈ మూమెంట్ వెనకాల ఈ ప్రాణశక్తి యొక్క ఎక్స్ప్రెషన్ వెనకాల ఇచ్చలేదా ఉంది మనోమయం సో ఇప్పుడు దీంట్లో మూడు ఉన్నాయి మూడు ఉన్నాయా ఒకటే ఉందా ఒకటే ఉంది కానీ మరి మరి మూడు చెప్పారు కదా అంటే అన్నమయాన్ని ప్రాణమయంలోనూ ప్రాణమయాన్ని మనోమయంలోనూ మీరు విలీనం చేసి మీ దృష్టి గ్రాస్గా ఉందనుకోండి అన్నమయమే కనపడుతుంది ఒక్క సూక్ష్మ దృష్టి ఉందనుకోండి ఈ అన్నమయము విలీనమైపోయిన ప్రాణమయం కనపడుతుంది ఇంకొంచెం సూక్ష్మంగా మీరు ఆలోచించారనుకోండి ఈ అన్నమయ ప్రాణమయములు రెండు విలీనమై ఉన్నటువంటి మనోమయం కనపడుతుంది మూడు ఉన్నాయి ఒకటే ఉంది కూడా అది దాంట్లో ఉండే రహస్యం కాబట్టి ఈ కోశాలెలా విలీనం చేసుకుంటూ పోవాలి ఈ విలీనం విలీనం అని నేను ఊరికే అలాగా చెవి కోసిన మేకలాగా అంటూ ఉంటాను నేను ఎందుకంటానంటే పీపుల్ మేక్ ఎ మిస్టేక్ దేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఐదు కోశాలు ఐదు అలాగా అలా వజ్రమయ్య కోశాల లాగా కూర్చుంటారు ఇప్పుడు ఐదు కోశాలు ఉన్నాయి అనుకుంటాను ఐదు కోశాలు ఎక్కడున్నాయండి ఐదు ఉండవండి ఐదు ఉంటే అద్వైతం ఏంటండి అండి ఐదు లేకపోవడం ఏమిటండే ఉపనిషత్తు అలా చెప్పింది శంకరాచార్యులు అలా చెప్పారన్నారు ఒక ఆయన నాతో విషయాలు ఇదో ప్రారంభం ఆయన అజ్ఞానానికి ఉపనిషత్తునే శంకరాచార్య కోర్టు చేయటం సో అటువంటి వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయలేం బికాజ్ హీ మిస్డ్ ది హోల్ పాయింట్ ఫైనల్గా ఐదు కోశాలు ఉండవు ఇప్పటికి ఎన్ని కోశాలు వచ్చాయి మూడు కోశాలు వచ్చాయి వాస్తవంలో మూడు ఉండవండి ఒకటే ఉంటుందండి ఆ పూర్వంది దీంట్లోకి వెళ్ళిపోతుంది విలీనం అయిపోతుంది కాబట్టి ఆ రకంగా విలీనం చేసుకుంటూ పోతే ఫైనల్గా ఇంకా విలీనం చేయడానికి లేని స్థితి మీరు చేరతారే అదే వస్తువు అదే బ్రహ్మ అదే ఆత్మ అలా అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోలేదనుకోండి ఐదు కోశాలని అలాగే నిలబెట్టి పెట్టుకున్నారనుకోండి ఏమవుతుందో తెలిసినా ఒక రాంగ్ నోషంలో పడిపోతారు రాంగ్ నోషన్ ఏమిటి ఒక పెట్టి పైన ఉంది దాని లోపల ఇంకో పెట్టి ఉంది దాని లోపల ఇంకో పెట్టి ఉంది అలా ఐదో పెట్టి లోపల ఏదో భజనం ఉన్నట్టుగా ఆత్మ ఉంది కాబట్టి ఇప్పుడు అది పట్టుకోవాలి కాబట్టి ఏం చేయాలి ఇలా కాళ్ళు మెనవేసుకు కూర్చో ముందు పైకోశాన్ని విడిచిపెట్టేసాయి దేహాన్ని విడిచిపెట్టేశాయి వీడు బ్యాక్ అండ్ ఫోర్త్ మైండ్ ఏం విడిచిపెడతాడు దేహాన్ని ప్రాణము ఆ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాయి ఏమి విడిచిపెడతాడు డైవ్ డీప్ ఇన్ ది మైండ్ ఓకే నవ్ ఐఎమ్ డైవింగ్ డీప్ డైవింగ్ డీప్ సో సో నథింగ్ హ్యాపెన్స్ రియల్లీ సమ్ బ్యాక్ అండ్ ఫోర్త్ సమ్ కుస్తీ పడతాడు ఏదో సంసారం నుంచి కొంచెం వెనక్కి మళ్ళీ మనస్సు అదే గొప్ప అలా కొంతసేపు కుస్తీ పట్టి బ్యాక్ అండ్ ఫోర్త్ కొద్ది రోజుల దాకా బాగుందా అంటే బాగుందంటాడు తేలు పుట్టిన తొగ్గలాగా బాగుంది అంటే బాగుండదు చూడండి ఎవడో విఘ్నేశ్వరుడు బొడ్డులో వేలు పెట్టి విఘ్నేశ్వరుడు బొడ్డులో వేలు పెడితే నీకేదో మహత్తు కలుగుతుంది అన్నాడు వీడు ఒడ్డులో వేలు పెట్టాడు దాంట్లో తేలు ఉంది అది కుట్టింది తేలు కుడితే అది చెయ్యి ఇలా చేయి వెనక్కి తీసేసుకుని ఇలా ఇలా అనుకుని వాడు అడుగుతాడు ఎలా ఉంది తల బాగుంది అంటే ఓహోలాగా అది వీడి పెడతాడు వీడి పెడితే మళ్ళీ కుడుతుంది అది మళ్ళీ కుడితే వీడితలకు తీసుకుని వీడమ్మా ఎంత బాగుంది నిజమే రాదు అని వీడట్టాడు సో ఈ విధంగా నడుస్తూ సో దాంట్లో ఈ డైవింగ్ డీప్ ఇదేం వర్కౌట్ కాదు సో సో మెడిటేషన్ అనేది మీకు వస్తుస్థితి తెలిసిన తర్వాత మెడిటేషన్ వర్కౌట్ అవుతుంది కానీ వస్తుస్థితి తెలియకుండా ఏదో ఒక ఇమేజ్ పట్టుకుని మీరు మెడిటేషన్లోకి వెళ్ళారనుకోండి ఇమేజ్ ఇగో ఇక్కడి నుంచి శక్తి ఇక్కడికి వచ్చింది లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది లేకపోతే సోహం లేకపోతే ఇంకోటి ఇదో ఇమేజ్ ఇప్పుడు ఆ ఇమేజ్ మీద మనస్సు నిలపాలి అంతే కదా ఆ ఇమేజ్ మీరైనా సం మీరంతా మీరు వెతికి సంపాదించేందని అవ్వాలి లేకపోతే మరొకడెవడో ప్రోపకాండా చేస్తే మీరు పట్టుకున్నదైనా అవ్వాలి ఏదో సమ్ ఇమేజ్ మేబీ గుడ్ ఓన్లీ సో ఆ ఇమేజ్ నిలబట్టుకుని మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తూ ఉంటారు ఈ మనస్సు స్వతహా చంచలమైంది పైగా మనకి సంసారాసక్తి అధికము దాంతో నిలబడదాం సో ఫ్రస్ట్రేషన్లో పడతాడు మనం యూనివర్సిటీకి వెళ్తే అక్కడ మిడిల్ క్లాస్లోనే పాస్ అయ్యాం ఈ మెడిటేషన్కి వస్తే ఇక్కడ మీడియా ఒకరిగానే ఉండిపోయాం మన బతికి తెలుకొని మనస్సులో అనుకుంటాడు పైగా ఉండవు సో దిస్ కంటిన్యూస్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి దట్ ఎలర్ట్నెస్ ఆఫ్ మైండ్ షుడ్ బి దేర్ కరెక్ట్ అండర్స్టాండింగ్ మస్ట్ బి దేర్ ఇట్ ఈజ్ నాట్ నెసరీ దట్ ది మైండ్ గెట్స్ కాన్సన్ట్రేట్ ఫిక్స్ అయిపోయి అంతా అయిపోయి ఇక్కడి నుంచి ఇక్కడికి లేచి అక్కడి నుంచి ఇక్కడికి లేచి అదంతా అయిందో మానిందో నాట్ నెససరీ దిస్ మచ్ కరెక్ట్ అండర్స్టాండింగ్ దట్ సాల్వ్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఎలర్ట్నెస్ ఆఫ్ ది మైండ్ మైండ్ చెంచలంగా ఉందండి మధ్యన అంటే హీఈ్ ఎలర్ట్ మైండ్ చెంచలంగా ఉందని కూడా తెలియకుండా కంగారులో పారిపోతున్నాడు అనుకోండి వాడిగా ఎలర్ట్నెస్ కూడా లేదు సో దిస్ మచ్ ఈజ్ గుడ్ ఇనఫ్ ఎనీవే సో అన్యోంతర ఆత్మ మనోమయ ఇప్పుడు ఈ మనోమయం అంటే ఏమిటో చెప్తున్నారు మన ఇతి సంకల్ప వికల్పాత్మకం అంతఃకరణం తన్మయో మనోమయమయ సో మనోమయ అనే ప్రయోగం అన్నమయటిదే అన్నమయము ఎలాంటిదో అలాంటిదే ఇది సో అన్నరస వికారము దేహం అన్నట్టుగానే మనస్సులో చెలరేగే ఆలోచనలన్నీ కూడా ఆ మనన శక్తి యొక్క వికారము మాత్రమే ఏమిటండి మనహ అంటే ఏమిటంటే అది అంతఃకరణంలో ఒక లెవెల్ అది అంతఃకరణలో మెనీ లెవెల్స్ ఆర్ దేర్ దిస్ ఈజ్ వన్ లెవెల్ ఎటువంటి లెవెల్ సంకల్ప వికల్పాత్మకం సంకల్ప అంటే ఇచ్చ ఒక ఇచ్చ కలిగిందనుకోండి ఆ ఇచ్ఛ మనస్సు ఇట్ ఈస్ హీటెడ్ ఇన్ ది మైండ్ వికల్ప అంటే సందేహం ఇటాటా ఊగిసలాట ఉంది చూడండి ఆ వ్యాక్సిలేటింగ్ యాటిట్యూడ్ అది కూడా మనస్సే సో ఈ సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు ఆ మనస్సే అంటే ఏమిటనమాట ప్రాణమయములో మీకు మూమెంట్ కనపడుతుంది ప్రాణమయ అంటే మూమెంట్ కదండి ఆ మూమెంట్ వెనుక మనస్సు యొక్క చలన శక్తి ఉన్నది ఆ మనస్సులో ఉండే మూమెంటే ఈ ప్రాణమయంలో వస్తుంది ఇప్పుడు ఇలా చేతులు నేను మహం ఊపేస్తున్నా పాఠం చెప్తావు అంటే మనస్సులో బోల్డ్ అంత మూమెంట్ ఉందన్నమాట ఆ మంత్రములు వాటి తాత్పర్యము శంకర భాష ఈ మూమెంట్ అంతా ఉంది కదా మనస్సు సైలెంట్గా ఉంటే ఇలా ఇలా ఊపుతాడా ఊపిడా ఇలాగ జనంతో మాట్లాడేస్తున్నప్పుడే ఈ మూమెంట్ వస్తుంది కళ్ళు మూసుకు ఇలా కూర్చుంటా కొంతమంది ఇలా కాళ్ళు ఊపుతూ ఉంటారు అంటే మనస్సు సైలెంట్గా లేదని అర్థం సో మనోమ ఆ మనస్సులోంచి ప్రాణంలోకి వస్తుంది కాబట్టి ఈ ప్రాణము యొక్క ఆత్మ మనస్సులో ఉంది వాళ్ళు చిన్నప్పుడు పాతాళ భైరవి సినిమాలో వాడు ఆ విల నొహుడు ఉంటాడు వాడి రాక్షసుడు వాడి ఆత్మ వాడి ప్రాణము ఓ చిలకలో ఉంటుంది ఆ చిలక ఇంకెక్కడ ఉంటుంది వాడు ఎక్కడ ఆ చిలక ఓ గుహలోపల ఉంటుంది ఎప్పుడు ఈ ఈ చిలక చూడడా కథ ఎలా ఉందో ఈ గుహలో ఉంటుంది ఆ చిలక గుహలో పంజరంలో ఉంటుంది ఆత్మా గుహాయ నిహితోస్య జంతువు అన్నట్టే అది కూడా సో ఆ పంజరము అంటే అది అహంకార పంజరము సో ఆ దాని పీకి నొక్కేస్తే ఈ రాక్షసుడు చచ్చిపోతాడు అంటే ఈగో నశిస్తే నాకు ఇప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చింది ఇదంతా అప్పుడు తెలియలేదు సుమండే అప్పుడంతా అదే అదే ధర అనుకుందాం ఇప్పుడు గుర్తొచ్చింది అది సో ఆ విధంగా దీని ఆత్మ అదే అనమాట ఇది పై ఎలా కనపడుతూ ఉంటుంది కానీ దీని అసలు ఆత్మ అక్కడ ఉంది కాబట్టి ప్రాణమయం యొక్క ఆ మహిమంతా కూడా మనోమయంలో ఉన్నది సోయం ప్రాణమయస్ అభ్యంతర ఆత్మా అది అన్యోంతర ఆత్మా మనోమయ అన్నారు కదా అంతర ఆత్మ అంటే అభ్యంతర ఆత్మా ఇది ఈ ప్రాణమయము అనుకుంటే అభ్యంతర ఆత్మ ఇప్పుడు అన్నమయానికి అభ్యంతర ఆత్మ ప్రాణమయమైంది అప్పుడు అన్నమయానికి ఉండే షేపు ప్రాణమయానికి వస్తుంది ఇప్పుడు ప్రాణమయానికి అభ్యంతర ఆత్మ మనోమయమైనప్పుడు ఈ ప్రాణమయానికి ఏదైనా ఒక షేపు మీరు అంతకుముందు కల్పించి పెడితే అది మనోమయంలోకి కూడా చొరబడుతుంది అని ఇప్పుడు ఆ షేపులోకి వచ్చాం ఇప్పుడు ఈ షేపు సంగదేవిటో చెప్తాం మీకు తస్య యజురేవశ ముందు ఈ షేపు పక్షి వర్ణన వస్తుంది కదా దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే చూడండి వైదిక సంస్కృతిలోను అదే వైదిక సంస్కృతి మీకు రామాయణంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది రామాయణం యొక్క విశిష్టత అది యు కెనాట్ సే దట్ సే యు కెనాట్ సే ది సేమ్ థింగ్ ఫర్ భారతం ఆర్ భాగవతం దట్ మచ్ యూ కెనాట్ సే ఇన్ రామాయణము అది వైదిక పరిమళము గుబాయిస్తూ రామాయణంలో అదే దాని యొక్క లోతు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది సో అలా ఉంటుంది అది సో ఎనివే ది పాయింట్ ఈజ్ వైదిక సంస్కృతిలో మనుష్యా పశవశ్చయే అని మనుష్యులకి పశువులకి విభాగము ఉండదు సర్వము ఆ ప్రాణదేవత యొక్క ప్రకట రూపములే మనుష్య పశు విభాగం అనేది రెండేళ్ళ ఎదురుకు వచ్చేయండి అమ్మా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా వచ్చాయి సో మనుష్య పశు విభాగం మనుష్యులు పశువులు అన్ని చేత కన్వమ తన కుమార్తె శకుంతలను ఎంత ప్రేమతో ప్రేమిస్తాడు తన ఆశ్రమంలో ఉండే దే దర్భల్ని తినేస్తూ ఉండేటువంటి లేళ్ళని ఇతర ప్రాణులని కూడా అంతే ప్రేమగా చూస్తాయి ఇప్పుడు ఇది ఎలాగంటే కొంత ఒక కొంతమంది కుక్కను పెంచుకున్నారనుకోండి దీంతో పిల్లలు చూసుకున్నట్టుగానే కుక్కను చూసుకుంటారు అన్నట్లు ఈ మహర్షులు కూడా అలాంటి వాళ్ళే సంథింగ్ లైక్ దాట్ సో దేర్ ఈజ్ నాట్ డిస్టింగ్క్షన్ బిట్వీన్ వన్ లైఫ్ అండ్ అనదర్ లైఫ్ ఇది వైదిక సంస్కృతి యొక్క ఒక విశిష్టమైన లక్షణం అంచేతనే వేద ఋషుల పేర్లు పశుపక్ష్యాదుల పేర్లని పోలుంటాయి ఇప్పుడు మాండూక్యోపనిషత్తులో ఒక కథ ఉన్నది అంటే ఉపనిషత్తుకి ముందు ఉండే బ్రాహ్మణ భాగంలో ఉంది కథ ధర్వభేదానికి సంబంధించిన ఉపనిషత్తు కదా ఒకప్పుడు వర్షాభావ స్థితి ఏర్పడుతుంది దేశంలో ఈ ఏడాది ఎలాగైనా ఏర్పడలేదు మీడియా వాళ్ళు కలిపి హైప్ చేస్తారు వర్షాలు ఏవో పడుతు పడుతున్నాయి పర్వాలేదు కొంచెం ఉత్తర హిందుస్థాన్లలో లేట్ అయ్యాయి ఈ పైన పడతాయి పడుతున్నాయి ఆల్రెడీ ఏం సమస్య కాదు అంతా బాగానే ఉంది సో ఒకప్పుడు నిజంగా వర్షాభావ స్థితి వస్తుంది స్థితి వస్తే అప్పుడు అందరూ వెళ్ళి ఒక మహర్షిని ప్రార్థిస్తారు ఏమండి మహర్షి మీరు ఎదైనా ఈశ్వరుని ప్రార్థించి మీరు వర్షాన్ని వచ్చే స్థితి చూడండి అని అప్పుడు ఆ మహర్షి ఆయన తపస్సు ధ్యానం చేస్తారు ధ్యానం చేస్తే ఆయన ఆ ధ్యాన మార్గంలో వర్షా సూక్తాన్ని దర్శిస్తారు వర్షానికి సంబంధించినటువంటి ఒక సూక్తాన్ని దర్శిస్తారు ఆ సూక్తం యజుర్వేదంలో కూడా ఉంది మీకు ఎప్పుడైనా వినిపించమంటే నేను పుస్తకం తీసి వినిపిస్తాను నాకు వచ్చి ఆ సూక్తం సో ఆ వర్షా సూక్తాన్ని ఆయన దర్శిస్తారు మంత్రద్రష్ట కథ ఋషి అంటే దర్శించి ఆయన ఆ సూక్తాన్ని పఠించటం ప్రారంభిస్తారు మారుతమసి అని ప్రారంభం అవుతుంది మారు ఆ మొత్తం సూక్తం నాకు గుర్తులేదు మారుతమసి మరుతమో జోపాధి అని ఇలా కొనసాగుతుంది సో ఆ సూక్తాన్ని ఆయన పఠిస్తూ ఉంటాడు పఠిస్తూ ఉంటే ఇంకా వర్షం రాలేదు ఇంకా ఈ పైన రావాలి ఆ సూక్తం యొక్క అనుగ్రహం చేత రావాలి ఈ లోపల ఈ కప్పలు నీటి నేల అడుగును దాగి ఉంటాయి ఈ కప్పలు వర్షం కోసం ఎదురు చూస్తూ అవన్నీ కూడా ఈ మహర్షి పఠిస్తుంటే ఆ పఠనానికి తగ్గట్టుగా అవి కూడా శబ్దాన్ని చేయటం ప్రారంభిస్తాయి ఎందుకంటే మహర్షిని అనుమోదిస్తాయి ఓ మహర్షి నువ్వు చక్కటి సూక్తాన్ని పఠిస్తున్నావు ఈ సూక్తము వలన వర్షం పడుతుంది మేము కూడా వర్షం కోసమే ఎదురు చూస్తున్నాము నీ ప్రయత్నానికి మేమేమో సపోర్ట్ ఇస్తున్నాము నీకు శుభము కలుగుగాక నీ ప్రయత్నము ఫలించుగాక అని ఈ కప్పలన్నీ కూడా చుట్టూ చేరి ఈ లోపల వర్షం పడుతుంది అప్పుడు ఈ జనులు ఏమనుకుంటారంటే అబ్బా ఆ కప్పలేనా ఈయనే కప్పలు అని ఆయనకి మండువుకహ అనే పేరుతో ప్రసిద్ధిని చెందుతాడు ఆ ఋషి పేరు మండూక మహర్షి ఆయన దర్శించినటువంటి ఉపనిషత్తు కనుక అది మండూక్యోపనిషత్తు తర్వాత దాంట్లో ఆ ఉపని నేను తైత్రీయం చెప్పబోయే మండూకంలోకి వెళ్ళా పౌన్లండి మొదలెట్టే చెప్పేస్తాను సో ఆ మండూకము యొక్క పులుతి ఒకటి ఉన్నది పులుతి అంటే జంప్ మండూక నడవదు మామూలుగా అడుగు మీద అడుగు వేసుకుంటూ నడవదు మండూకం అలా గెంతులు వేస్తుంది మధ్యలో చాలా భాగాన్ని కవర్ చేసుకుంటూ గెంతు వేస్తుంది ఆ గెంతు వేసేపుడు కూడా ఆ మండూకాన్ని మీరు పరిశీలించినట్లయితే అది ముందు ఏం చేస్తుందంటే ఇలా ఉంటుంది కదా మండూకము అది ముందుకి గంపదు వెనక్కి వెళ్ళి ఆ తర్వాత గెంతుంది సో ఇట్ విత్ డ్రాస్ హైండ్ లెగ్స్ మీదకి వెనక్కి వెళ్తుంది వెళ్ళి ఆ తర్వాత జంపు చేస్తుంది అలాగే సాధకుడు దేహాధ్యాస నుంచి వెనక్కి వెళ్ళి ప్రాణమయలోకి వెనక్కి వెళ్ళి నవ్ హీస్ వన్ విత్ హిరణ్య That is the jump. ఎంత పెద్ద జంప్ అండి ఇండివిజువల్ లెవెల్ నుంచి ఈశ్వరుడు లెవెల్కి వెళ్ళిపోతాడు వీడు హిరణ్య దర్భుల్లో వన్ అయిపోతాడు దట్ ఈస్ ది ఫస్ట్ నాలుగు పాదాలు ఉంటాయి చతుష్పాత్ బ్రహ్మ అని మాండవ్యోపనిషత్తులో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు అడుగులు మొదటి అడుగులో హీ రియలైజెస్ హిజ్ వన్ నెస్ విత్ ప్రాణమయ ఇక్కడా అదే కదా అది మొదటి అడుగు ఎంత పెద్ద అడుగు అది చిన్నడుగా పెద్ద అడుగు దేయవంత అడుగు జైంటెస్టెపిటైస్ అంచేతనే దాన్ని మండూకప్లుతితో పోల్చారు చిన్న చిన్న అడుగు కాదు ఇది పెద్ద అడుగు ఇది వీడు ఒక్క దెబ్బలో తన యొక్క వ్యక్తిత్వ దేహమయమైన వ్యక్తిత్వం నుండి సర్వ జగద్వ్యాపకమైన ప్రాణమయంతో అంత వాడు ఐక్యమైపోయినాడు అలాగ మండూకప్లుతి అని ఈ విధంగా ఆ మండూకము యొక్క ప్రవర్తనకి ఆ ఉపనిషత్తులో బోధించేదానికి కూడా సంబంధం ఉంది అంచేత కూడా దానికి మాండూక్య ఉపనిషత్తు అని పేరు సరిగ్గా అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా తైత్రీయంలో కూడా ఉంది ఇది ఎలాగంటే తిత్తిరి అని మహర్షి పేరు మండూకు మహర్షిలాగే తిత్తిరి మహర్షి బట్ అట్ ది సేమ్ టైం ఈ తిత్తిరి అనేది ఒక పక్షి పేరు కూడా ఈ మహర్షికి ఆ పక్షికి ఓ సంబంధం ఈ కథ కొంచెం చిత్రమైన కథ మీరు యు టేక్ ఇట్ విత్ ఎ పించ్ అఫ్ సాల్ట్ ఆర్ వాటెవర్ సో యాజ్ఞవల్క్య మహర్షి గురువు వద్ద వేదాధ్యయనం చేస్తాడు యజుర్వేదాన్ని అంతనే అధ్యయనం చేస్తాడు చాలా శ్రద్ధగా అధ్యయనం చేస్తాడు చేస్తే ఆ గురువుగారి దగ్గర ఒక రాజు శుశ్రశ చేస్తూ ఉండేవాడు ఆ గురువు గారు పురోహితుడు ఆ రాజుకి ఆ రాజుకి ఏదో కొంత అనారోగ్యం చేస్తే గురువుగారు అంటారు